స్ఫూర్తిని అడగాలి గురు ఏంటి నీ సత్తాతో దాన్ని చదువుకప్పుడు నీకు అవి గురు సత్తా చేత నువ్వు నడబడుతున్నావు కదా మరి ఆ సత్తాకి అవి బలహీన పడతాయి కదా బలహీన పడి ఏం చేస్తాయంటే అట్లా ఉండి ఉండి శక్తి పుంజుకుంటాయి పుంజుకొని మళ్ళీ ఒకసారి ప్రకోపిస్తాయి ప్రకోపించినప్పుడు నువ్వు కొట్టుకుంటావు చేప కొట్టుకున్నావు అప్పుడు వెంటనే నీకు ఆత్తితో గురువు స్ఫూర్తితో నీకు తెలియకుండానే అప్పుడు గురువు స్ఫూర్తి ఎప్పుడైతే వచ్చిందో అది బలహీనపడిపోతుంది మీరు నిజ జీవితంలో మరి గుణాన్ని దాటాలంటే ఇప్పుడు మీరు జీవించే విధానాన్ని రోజు అప్లై చేసుకోవాలి చేసుకోవాలి ఇల్లు చేసుకో దానికే మీరు మీ పరిస్థితి చెప్పమని చెప్తే దాన్ని బట్టి మీరు నిత్య జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నారో జీవించినప్పుడు ఎట్లా ఉంటుంది సమస్య సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా ఉంటారు అనేది మరి మాకు తెలియాలి కానీ దాన్ని బట్టి మీకు చెప్పాలి కలుస్తాను అట్లా కాదు ఇప్పుడు నువ్వు రిజి రోజు లేవగానే మరి సంసారంలో మీ ఉద్యోగం ఉందా భార్య భర్త పిల్లలు సంవత్సరాలు అర్థమే దాటిపోయారు అదే ఇప్పుడు మీరు పిల్లలు మీరు ఇప్పుడు మీ ఇద్దరేనా అవుతాయి ఇప్పుడు రిటైర్ అయినప్పుడు మీ ఇద్దరు ఎట్లా నిత్య జీవితంలో ఎట్లా జీవిస్తాం ఒక సమస్య వచ్చి వస్తాయి కదా ఇద్దరిలో ఎప్పుడు అనుకూలంగా ఉండదుగా వాళ్ళ సంస్కారాలు ఉంటాయి కదా ఆ సంస్కారాలలో ఒక టైం వ్యతిరేక సంస్కారాలు వస్తాయి వచ్చినప్పుడు ఆ సంస్కారం చేత ప్రేరేంపెడతారు నువ్వు కూడా అట్లా ప్రేమపెడతావు ఆయన అట్లా ప్రేరేంపడతారు ఇది నిత్య జీవితంలో జరిగేది శరీరానుసారంగా ఉన్నప్పుడు ఇప్పుడు మీరు దాంపత్యంలో రోజువారీ ఎట్లా ఉంటారు వచ్చిన తర్వాత సంస్ వ్యతిరేక సంస్కారాలు లేవు ఇద్దరు అనుకూలంగానే ఉంటున్నారు అనుకూలంగా ఉన్నప్పుడు నీకు శుభంగా ఉందగా వ్యతిరేక సంస్కారాలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది విరక్తిగా ఉంది అనుకూలంగా ఉన్నప్పుడు ఇంకా బీసుకుపోతాం ఇప్పుడు మనకి గుర్తు చాలా వ్యతిరేక సంస్కారాలు లేవు కనుక పొరిజన స్కృతుల్లో అట్లా అవినాభావ సంబంధంగా సత్సంపన్నంగా ఉండి ఉండాలి ఇప్పుడు ఇప్పుడు దీనిలో నుంచి విడుదల కావాలనేది నీలో తహరాదుగా వైరుచ్య సంస్కారాలు ఉంటే ఎప్పుడు బాధ బా బాధలుగా ఉంటాయి బాధల నుంచి విడుదల కావాలనేటువంటిది తపన కలుగుద్దు కదా అప్పుడు ఛాలెంజ్ చేస్తావు మార్గాలు చూపిస్తే ఇప్పుడు చేయలేవుగా ఇప్పుడు నువ్వేం చేయాలి అప్పుడు వస్తుని చేసం పొందాలి మీరు ముందు తమస్సు రజస్సుని స్వాధీనం చేసుకోవాలి చేసుకోవాలంటే ముందు స్వార్థసంపన్నమైన బుద్ధిపరుగుతో నేననే అహంకారం స్థానంలో దైవాన్ని నీకు ఇష్టమైన దైవాన్ని పెట్టుకోవాలి పెట్టుకుని ఇప్పుడు ఏది జరిగినా దైవీచ్ఛ ప్రకారం జరుగుతుంది అనేటువంటి భావనతో జీవించాల మంచిగానే జరుగుతుంది ఇది ఏది జరిగినా దైవీచ్చ అని జరుగుతుంది అనుకో జరుగుతున్నప్పుడు ఏమవుతుంది నీకు అందులో నుంచి సమస్య రజస్సు ఉన్నప్పుడు కానీ నువ్వు దీంట్లో నుంచి బయటికి రావాలనేటటువంటిది దీంట్లో ప్రవేశించాలనేది నీకు కలగదు బాధ లేనప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదమ్మా అది లేదు కాక నీకు ఇప్పుడు సత్వసంపన్న బిగిపోయి ఉంటావు దీంట్లో నుంచి బయటికి రాగాలంటే చాలా కష్టపడాలి అయితే ఎందుకంటే ఇప్పుడు నువ్వేం చేయాలంటే నిస్వరూప జ్ఞానం తెలుసుకోవాలి నిస్వరూప జ్ఞానం తెలుసుకున్నప్పుడు శరీరం పరిముట్గా నీకు నువ్వు వస్తునిచ్చే జ్ఞానం చేయాలి నీకు శరీర ధర్మంగా నువ్వు బాల్య యవన కోమల వృధాపాలు శరీరానికి నాలుగు దశలు ఉంటాయి కదా నాలుగు దశల్లో నాలుగు రకాలుగా ఉంటావుగా ఉన్నప్పుడు నాలుగు దేశంలో నాలుగు రకాలు ఉన్నప్పుడు ఏ చూసినా నేనేనంటావుగా ఇప్పుడు అట్లా లేవుగా లేకపోయినా నేనేనంటావుగా ను నువ్వు మారలేదుగా శరీర ధర్మంగా దానికి నాలుగు అవస్థల్లో శరీరం మార్పు అంతేగా నువ్వు మారలేదుగా మళ్ళీ ప్రతి అవయవానికి విలక్షణంగా చెబుతున్నావు నా కాలు నా ముక్కు నాకు చెయ్యని ఇప్పుడు నువ్వు తిప్పుతున్నావు శరీరమే నేననే తాదాత్మ్య ఉంటున్నావు ఇప్పుడు నీకు ఆ తాదాత్మ్యం నుంచి వేరు చేయాలి నేను వేరు చేయాలన్నప్పుడు నీకు వస్తునిచ్చ నువ్వు వేరుగా ఉన్నావు అనేది నీకు అర్థమవుతుందగా ఇప్పుడు నువ్వు నీ శరీర ధర్మంగా నువ్వు దయవుగా శరీరం నీకు పనిముట్టిగా ఉంది శరీరాన్ని నిన్న ఆధారం చేసిన శరీరం ఉంది కదమ్మా అందుకు నీకు అక్కడ పంచు కోసాలు చెప్తాం అన్నమయ కోసం ప్రాణమయ కోసం మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోసం ఏంటి అవి అన్నమయం అంటే శుక్లస్వారుణితో ఈ శరీర ధర్మంగా యువకులు మూడుగా రక్తనాళాలు ఎన్ని కండరాలు ఈ ఉపాధి బయటికి కనిపిస్తే ఇది ప్రాణసత్వ చేత కదా చేసేది ప్రాణసత్వం లేకపోతే ఇది సేవంలాగానే ఉంటుందిగా కాకప్పుడు దీనికి ఆధారమేదైంది ప్రాణమయ కోసం ప్రాణమయ సత్వ ఉండదు ఇది ఉంది మరి చేయాలంటే మనస్సు కావాలి మనస్సు ఏం చేత పని చేస్తుంది జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో ప్రవేశించి మనస్సు చంచలంగా ఉంటుంది కదా అది రజస్సు తమస్సుతో కూడుకుని ఉంటుంది గుండి ఆ స్వభావంతో నేననేటువంటి అహంభావంతో లాభము ద్వేషము ఈశ అసూయ డంభ ఈ లక్షణాలతో మనోపరిధిలో మనస్సు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలలో ప్రవేశించి కర్మ చేసేటప్పుడు ఈ భక్షణాలతో చేస్తుంది అప్పుడు దీన్ని అధిగమించాలంటే మనోమయ కోసం తర్వాత విజ్ఞానమయ కోసం విజ్ఞానమయ కోసం అంటే బుద్ధి పరిధి ఆ బుద్ధి మళ్ళీ జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను వినియోగించుకుంటుంది అప్పుడు బుద్ధి ఎట్లా ఉంటుంది స్థిరంగా నిర్మలంగా నీటి ఏ విధంగా ఉంటే నీ ప్రతిబమ్ము కనపడదో ఆ విధంగా స్థిరంగా ప్రశాంతతగా దైవీభావంలో ఉండి ఓర్పు సహనము త్యాగము ఈ మూడు లక్షణాలతో అది వ్యవహారం చేస్తూ ఉంటుంది అప్పుడు మనకి విజ్ఞానమయ్య కోసం నుంచి ఆనందమయ్యే వెళ్తున్నాము కదా ఆనందమయ కోసంలోకి ఉండపుడు ఘాటు నిద్రలోకి ఉంటున్నావు కదా నువ్వు స్వప్న ఉండవు అనుకోవమ్మా స్వప్న అవస్థలో ఏ దోషలో స్వప్నం అనుభవిస్తున్నావు కానీ ఈ దేహ ధర్మంగా ఏఈ నీకు అవసరం లేకుండా వీటికి విలక్షణంగా నువ్వు అనుభవిస్తున్నావా సూక్ష్మ శరీర ధర్మంగా ఈ శ్వాస శరీరకి ఉండవుగా అప్పటికే ఇప్పుడు మన విజ్ఞానమైన కోసం తర్వాత ఆనందమైన కోసంలో నువ్వేం చేస్తున్నావు గాఢనెత్తులో కంటావు కళ్ళ కంటున్నావు కళ్ళ కట్టినప్పుడు ఈ శరీర ధర్మంగా నువ్వు లేవు సూక్ష్మ స్పరిధిలో సూక్ష్మ శరీరంగా అప్పుడు ఏదొచ్చినా అది అనుభవిస్తున్నావు శరీర ధర్మంగా నువ్వు నీకు మళ్ళీ మెరకు వచ్చేది లేదు అదే గాఢ నెత్తల్లో నదల్లో ఉన్నప్పుడు నీకు ఈ శరీర ధర్మం ఇంద్రియాలు గాఢ నెద్యలోకి వెళ్ళినప్పుడు ఎన్ని విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి మరి నీకు ఇంట్లో ఎవరింటే దొంగలు బయట ఎత్తుకుపోయినా చదవటం లేదు కదా అప్పుడు ఈ ఇంద్రియాలు పనిచేయటం లేదు శరీర ప్రాణమై కోసం మనమై కోసం ఈ లేదు కదా చేసేటప్పుడు నువ్వు మాత్రం వీటిని చూస్తూ ఉండవు కానీ నువ్వు చెప్పలేవు ఎప్పుడు చెబుతావు దాంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇవాడ హాయిగా నిద్ర పెట్టేది మా శరీరం అంతా కులాసగా ఉందా హాయిగా ఉండాలని చెబుతావు ఇప్పుడు ఆ గాఢ నిద్రకి విలక్షణంగా ఉన్నప్పుడేగా నువ్వు చెప్పేది ఇవాడు బాగా నిద్రపట్టలేదు బాధకంగా ఉందని చెబుతావు ఇప్పుడు గాఢనేద్రులకి విలక్షణంగా ఉన్నప్పుడు చెప్పగలుగుతావు కానీ గాఢ నెత్తల్లో ఉండి చెప్పలేవుగా కనుకప్పుడు ఈ ఆనందమయ కోశానికి కూడా విలక్షణం అయిందనేగా మొత్తం శరీరానికి విలక్షణం అయిందిగా అని ఉండవుగా కనుకప్పుడు శరీరం నీకు ఒక పనిముట్టు ఎందుకు వచ్చిందంటే నువ్వు పురజన శుక్రుని చేత వచ్చావు శరీర ధర్మంగా ఏం చేసుకున్నావో ఆ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు స్నేహితులు ఉంటారు నువ్వు చేసుకున్న సంస్కారాలను బట్టి మంచి చేసుకుంటే మంచిగా ఉంటావు ప్రజాగుణమగుణంగా చేసినప్పుడు ఆ సంస్కారాలతో ఉండి మళ్ళీ సమాజంలో చిన్న భిన్నంగా నూచి నవ్వుతూ ఎందుకు చేస్తూ ఉంటావు ఇప్పుడు సాత్విక సంబంధంగా ఉండమనుకో నువ్వు ఎవరికి ఇబ్బంది లేకుండా ఇతరులు ఇబ్బంది చేయనట్టుగా మనసు వాచ వాక్కుగా ఎవరికి బాధ కలిగిన విధంగా ఎవరిస్తూ ఉంటావు ఇప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు నీకు మళ్ళీ జన్మ రాహితీ కావాలనే నీలో కలగాల కావాలి అనేటువంటిది కలకాలం నీకు కలిగినప్పుడు మేము మీకు ఇట్లా చెప్పాం కదా ఇప్పుడు శరీరం నీకు పనిముట్టుగా వినియోగించుకో అంతేగా నువ్వే చెబుతున్నావుగా ఈ పనిముట్టుని నువ్వు వినియోగించుకోవాలా వినియోగించుకోవాలంటే ఇప్పుడు ఎందులో ఉండవు సంసారంలో ఉండవు సమాజంతో ఉండవు బంధుమిత్రులతో ఉండవు విరోధులతో ఉండవు ఈ శరీరం సులభంగా ఉంటారుగా సంస్కారయుతంగా ఏ టైయానికి ఎవరు రాళ్ళు వాళ్ళు వచ్చి ఆ విధంగా సంస్కారయుతంగా నీ మీద ప్రేరేపించి కర్మ చేసి ఆ కర్మాన్ని అనుభవింపజేస్తారుగా ఇప్పుడు నువ్వు ధీమా నుంచి విడుదల కావాలనేది మీలో తీవ్ర మోక్షేక్ష కలిగేటటువంటి వాడే దాన్ని సాధించగలుగుతాడు ఏంటంటే ఈ శరీర ధర్మం ఇసి దీంతో ఉండలేను చేపగలక నీటి నుంచి ఒడ్డున పెడితే నీటి కోసం ఎలా కూర్చుకుంటుందో అంత ప్రబల కావాలి అది తీవ్ర వైరోగ్యం అంటారు తీవ్ర ముముచ్చు అంటారు అన్ని కొంతమంది ఏం చేస్తారంటే మధ్యమో మందమో ఉంటారు వాడు ఏం చేస్తారు ఎంతసేపు శాస్త్రాన్ని చెప్పించుకుంటారు శాస్త్రాన్ని పెట్టారు శాస్త్రానందం పొందుతారు కానీ సాధనకు ఉపక్రమించారు ఇప్పుడు నేను శాస్త్రం చదువుకున్నాను వస్తునిచ్చింద నేను ఆత్మని చెప్పారు శరీరం పరిమిత చెప్పారు శాస్త్రం చెప్పింది గురువు గారు చెప్పాడు విన్నావు ఇప్పుడు దాన్ని నీలో లేదుగా ఇట్లా శాస్త్రానికి పరిమిత ఇక ఆ శాస్త్ర ఆనందాన్ని అనుభవించుకుంటూ ఉంటారు పది మంది చెప్తే కూడా ఉంటారు దానివల్ల నీకు పరిణామం రాలేదుగా ఎప్పుడైతే దీనిలో నుంచి సంసారంలో నుంచి చేప కనుక నీటి నుంచి వడ్డం పెడితే ఎట్లా కూర్చుకుంటారో నీటి కోసం నీటిలో ఉన్నప్పుడు దాని అవును చిన్న నువ్వు కూడా ఆత్మలో అనుభవం పూర్వం ఉండవు ముందే ఆత్మలో ఉన్నప్పుడు ఆత్మ అనుభవం నీకు రాల ఎప్పుడు అనుభవం కోసం ఏం చేసినప్పుడు శరీర ధర్మంగా వచ్చావు శరీరధర్మంగా వచ్చి ఈ మూడు గుణాలతో ప్రేరేపబడి మంచి చెట్లు సుఖ దుఃఖాలు వీటితో కొట్టు కొట్టు కొట్టుకుని విసికి వేస్తేవు ఇప్పుడు దీనిలో నుంచి విడుదల కావాలి ఏంటి మార్గం అనేది నీకు అడిగింది నీ స్వస్వరూప జ్ఞానాల్లో ఉన్నప్పుడు అనుభవం లేదు కదా స్వరూప జ్ఞానానుభవం అందుకు ఇది ఏం చేశాడు భగవంతుడు ఈ విధంగా స్వరూప జ్ఞానానుభవం పొందడానికి మళ్ళీ శరీర ధర్మంగా త్రిగుణాత్మంగా వచ్చి ఈ త్రిగుణాలతో ప్రేరేపబడి శరీరధర్మంగా ఉండి జనన మరణ ప్రవాహం తిరుగుతూ స్ఫూతాలతో కొన్ని జన్మలు తిరిగేనాక విసుగు పుట్టిందక ఏంటి దీనికి మూలం ఏంటి దీనిలో నుంచి ఎట్లా కావాలి ఏం చేస్తే అవుతాం అసలు అనేది అప్పుడు నీకు వైరాగ్యం వచ్చింది దాని పట్ల అప్పుడు దీనికి మూలం అనేదాన్ని లక్ష్యం ఏంటని విచారణ చేసుకున్నావు విచారణ చేసుకున్నప్పుడు ఇట్లా నీకు మూడు గుణాలు అధిగమించాలా ప్పుడు స్వరూప జ్ఞానం నీకు తెలియచేశాం కనుక ఇప్పుడు ఈ రోజు నుంచి నేనేవన్నీ ఆత్మస్వరూపురాలు అటువరకు నీకేమైంది దైవీభావంలో సహజంగా ఉండవు కదా అదే అలవాటు ప్రకారం దైవీభావనే వస్తుందిగా వచ్చినప్పుడు నువ్వు వెంటనే చేయాలి నేను ఆత్మస్వరూపును కదా శరీరం నాకు పనిముట్టుగా వచ్చింది కదా ఈ శరీరం అనే పనిముట్టిని ఆధారం చేసుకుని ఆత్మానుభవం పొందాలి కదా మరి ఈ శరీరం ఆధారం చేసుకుని దేన్ని ఆధారం చేసుకుని ఉంది సంసారాన్ని ఆధారం చేసుకుని ఉంది బంధుమిత్రులు ఆధారం చేసుకుని మరి వైరుధ్య సంస్కారాలు వైరోధులు ఆధారం చేసుకునేగా ఉన్నప్పుడు వ్యవహారం చేసేది కనుక ఇప్పుడు ఈ చరణ ప్రవాహం నుంచి విడుదల చేయాలంటే నాకు ఆధారం ఈ సంసారం అనేటువంటిది ఈ సమాజం అనేటువంటిది బంధుమిత్రుడు ఈ రోజులేక ఆధారం అప్పుడు శరీర ధర్మంగా ఉన్నప్పుడేమో ఆ ఫలితాలు వచ్చినాయి గజగుణ ధర్మగుణ సంబంధంగా ఉన్నప్పుడేమో ఆ లక్షణాలతో వ్యవహరించావు నువ్వు సుఖంగా ఉండవు సమాజాన్ని బంధుమిత్రుల్ని సుఖంగా ఉంచ బంగ నుంచి వీసి ఏసారి దైవీభావంలోకి వచ్చావు నువ్వు ప్రశాంతంగా ఉంటావనికి ఇతరులు ఏం చేసినా దైవీచిగా సహనం ఓర్పుతో భారచేసి వాటిని త్యాగం చేసుకున్నావు రా రెండు గుణాల్ ఇప్పుడు దైవీగుణంగా సంత సంపన్నంగా సుఖంగా ఉంటున్నావు ఈ సుఖం ఆనందంగా ఉంటున్నావు కనుక దీన్ని వదలాలంటే చాలా కష్టం అప్పుడు నువ్వు కొన్ని జన్మలు ఎత్తినాక ఒక పదార్థం నువ్వు తింటే ఒక నెల రెండు నెలలు తినేదాలు కెట్ట దాని ఎంత అరిష్టం కలుగుతుంది మళ్ళీ కొత్త పదార్థం నేను కలు అప్పుడు ఈ దైవీ స్థితిలో ఆనందాన్ని పరిపూర్ణత చెందినప్పుడు ఈ దైవీ వేరు నేను వేరుగా ఉన్నాను కదా ఇప్పుడు నేను వేరుగా నేను దైవంలో కలవాలా కలవాలంటే ఏం చేయాలి ఏ లక్ష్యంలో మనం జీవించాలి ఇప్పుడు ఆ రెండు గుణాలు పోగొట్టుకోవడానికి దైవీభావన బుద్ధిపందులో సహన ఓర్పు త్యాగము మూడు లక్షణాలతో జీవించినప్పుడేగా వాటిని లేకుండా చేసుకున్నావు అట్లాగే ఇప్పుడు దీన్ని దైవీభావన నుంచి దైవంలో కలవాలంటే ఏ లక్ష్యంలో నేను ఇప్పుడు జీవన విధానం చేయాలి అనేది నీకు కలుగుతుంది అప్పుడు కలిగినప్పుడు నువ్వు దానికోసం ప్రయత్నం చేస్తావు ప్రయత్నం చేసినప్పుడు నీకు ఆ సందర్భంగా నీకు పూర్వజన శుక్రుడు సహసారం గురువు దొరుకుతాడు అనుకోవమ్మా దొరికినప్పుడు ఏమవుతుందంటే గురువు కూడా తాను మునిగే లేకుండా ఈత ఉంటాడు మరి అతన్ని వెంబడించినప్పుడు నిన్ను ఒడ్డే బయటగా నువ్వు మునిగిపోతుంటే మరి దాని మునిగిపోతూ మునిగిపోయేవాడిని కూడా వడ్డునేసే కూడు ఉంటాడు అతన్ని పట్టుకున్నప్పుడు నిన్ను వడ్డునేస్తాడు ఇప్పుడు నీకు గురువు దగ్గరికి వెళ్తావు వెళ్ళినప్పుడు శరీర ధర్మంగా చెబుతున్నావు ఆత్మస్వరూపం అని ఆత్మగా జీవించమంటా ఎట్లా జీవిస్తున్నావు ఇప్పుడు నువ్వు భార్య భర్తలు ఇద్దరే కదా ఇప్పుడు భర్త పట్ల ఎట్లా ఉండాలి నువ్వు శరీర ధర్మంగా సంస్కారయుతంగా ఆయన ఉండాడు నేను శరీర ధర్మం కాదు కదా అయినా ఈ సంస్కారాలు రద్దు చేసుకోవాలి మళ్ళీ రద్దు కాకపోతే కొత్త జన్మలకి మళ్ళీ నేను పురుషుని అవుతాను ఆయన స్త్రీ అవుతాడు ఇట్లా ఎన్ని జన్మలని చూస్తున్నామో కనుక ఈ జన్మతో జన్మ రాహిత్యం చేసుకోవాలి అనేటువంటిది నీకు తీవ్ర తపన కలిగింది అప్పుడేం చేస్తావు ఇప్పుడు భారీగా భర్తగా ఉన్నటువంటి సంస్కారాన్ని రద్దు చేసుకోవాలి కదా ఇప్పుడేం చేస్తావు సంసారంలో భర్తగా ఉండాలి కానీ నీ భావంలో భర్తగా సంస్కారయుతంగా ఉన్నటువంటి వాడే కానీ శరీర ధర్మంగా నాకు లేడుగా అని చెప్పేసి నువ్వు ఆయనకి సంస్కారయుతంగా నీ భార్యగా నీ బాధ్యత లేట్ సౌపర్యాలుగా చేస్తావు కాంటే ఒక ఆయాగా ఒక నర్సుగా పనిచేస్తావు రోగి చేస్తుంటే వాళ్ళకి ఏమైనా ఉంటుందా ఇప్పుడు నీ శరీరం నువ్వు కాదుగా కానప్పుడు ఆ శరీర ధర్మంగా ఉన్నాక ఎన్ని జన్మల నుంచో వస్తున్నాక ఈ జన్మతో రద్దు చేసుకోవాలి కదా అది ఇప్పుడు పనిముట్టుగా వినియోగించుకోవాలి కదా అది భర్తకి ఎట్లా సపరీ ఒక మాయా ఒక నర్సు గానో పనిచేయాలి చేసినప్పుడు ఏమవుతుంది కొత్త సంస్కారాలు ఏర్పడకుండా పాడై మరి సంసారంలో మామూలుగానే భార్యాభర్తలు చూసేవాళ్ళు మామూలుగానే ఉంటున్నావుగా ఇప్పుడు ఆత్మభావంలో ఉండి ఈ విధంగా ఇప్పుడు మీ పిల్లలు ఉండరు పెళ్ళి చేసి పంపించేసావు మరి వాళ్ళకి నీకు ఇంకా సంస్కారాలు ఉంటాయి ఉన్నప్పుడు వాళ్ళ దగ్గరకు నువ్వు వాళ్ళు మీ ఇంటి వస్తూ ఉంటారు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్దావు అనుకో అక్కడికి వెళ్ళినప్పుడు సంస్కారితంగా వెళ్ళావుగా అప్పుడు నువ్వు ఎట్లుండాలి శరీర ధర్మం కాదు కదా ఇది శరీర ధర్మం అయిన సంస్కారితంగా ఆ పిల్లలకి మనవాళ్ళకి కొడుక్కి కోళ్ళకి సంస్కారం ఉంది ఇక్కడ రావాల్సి వచ్చాను కర్మ చెయ్యాలి అక్కడ సౌద్యం చెయ్యాలి ఇది చేస్తాను ఎట్లా చేస్తావు పని పనిమేషిగా చేస్తావు తెలుసేందా అక్కడ పనిమేషిగా చేసినప్పుడు అక్కడికి వెళ్ళి ఖర్చు అయిపో ఆ కొడుక్కి నీకున్న రుణానుభావం మానవుడికి ఉన్నటువంటి అక్కడ నీ సంస్కారంగా కర్మ ఇంకేవాళ్ళ దగ్గర పొందవు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి నాకు కర్మ వచ్చినప్పుడు ప్రేరేపించినప్పుడు అక్కడికి వెళతావు వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇట్లా శరీర ధర్మంగా విలక్షణంగా ఉండి కర్మం చేయాలి చేసి చేయిందని ఉంటుందా అప్పుడు కర్మ ఆ కర్మగా మారిపోవటంలా ఇట్లా మన సంస్కారాలతో ప్రేరేపడి ఈ విధంగా ఉండే సంస్కారాలన్నీ ఖర్చు చేసుకోవాలి అంతేగాని సంస్కారాలతో ఉండి ఇంటిగాడు ఉంటే ఖర్చు అవ కదా ఈ విధంగా ఎవరికి ఎవరికి ఉందో ఆ భయానికి సంస్కారంగా ప్రేరణలు వస్తాయి వాళ్ళు వస్తారు మనం వెళ్ళాలి ఇవన్నీ జరుగుతున్నాయిగా మనం ఇచ్చే ప్రకారం జరగటం లేదు కదమ్మా ఆ భయానికి ఏది వచ్చిందో వాళ్ళు ఫోన్ చేస్తున్నారు ఇక ఇబ్బంది వచ్చింది రావాలంటున్నారు నువ్వు అనుకున్నావా అలా ఎల్ల మరి సంస్కారం ఉంది ఎందు అక్కడ చపది రుణానుబంధం ఉంది ఆ రుణం తీసేసుకుంటే మరి జన్మకు ఉండదు కదా అని ఈ విధంగా నువ్వు నీ సంస్కారయుతంగా ఎవరి దగ్గరికి ఎవడాల్సి వచ్చినా ఏ టైంకి ఈ భావంతో అక్కడ ఆ వ్యక్తులతో వ్యవహరిస్తావు వ్యవహరించినప్పుడప్పుడు సంస్కారాలన్నీ కొత్త ఏర్పాటు ఈ విధంగా నువ్వు నిత్య జీవితంలో జీవిస్తూ ఉంటే ఏమవుతుంది ముందు ఆత్మ భావన గుర్తు తెచ్చుకుని చేస్తున్నావు కదా అట్లా దీనికి చేయగా చేయగా గుర్తు ఉండేది నాలుగు మూడు సార్లు గుర్తు పెట్టుకుంటున్నావు కదా అట్లాడు గుర్తు లేకుండా చేస్తున్నావు కదా ఇంకా సహజంలో గెలవు అప్పుడప్పుడు గుర్తు వస్తూ ఉంటుంది తెలిసిందే అప్పుడేమో పదిసార్లు అనుకున్నా ఒకసారి అనుకున్నావు ఒకసారి అనుకోకుండా ఉంటున్నావు ఉండే మధ్యలో ఒకసారి గుర్తు వస్తుంది అప్పుడప్పుడు వచ్చి అటు పన్నాళ్ళు ఉండేసరికి ఆ గుర్తు కూడా పోతుంది అప్పుడు అప్పుడు సహజంగా ఉంటావు ఇప్పుడు నువ్వు లేవు ప్రేతను నేను భార్య రోజు అనుకు చేస్తున్నావా ఆ సహజ స్థితిలో ఉండి నీ కర్తవ్యం నిర్ణయం చేయటవా అట్లా ఆర్థిక భావనలో అంత సహజం అవ్వాల అట్లా సహజమై ఉన్నప్పుడు ఏమవుతుంది భావన అభావం అయిందిగా భావన ఉన్న సూవేరుగా ఉంటావు అభావం అవి ఉండగా లేక నీ ఆత్మ అనేదే సహజ స్థితిలోకి వెళ్ళిపోయావుగా భావం లేదుగా నాకు ఇద్దరు భావం లేదుగా ఆత్మభావంలో అభావం అయి ఉండవు ఆత్మ అనే భావం లేకుండా ఆ సహజ స్థితిలోకి వెళ్ళావుప్పుడు నువ్వు ఆత్మలోకి ఆ సహజ స్థితిలోకి వెళ్ళి ఉండపుడు నీకు దృష్టి మారలా జ్ఞాన దృష్టి రాలా శరీర దృష్టి పోల ఆత్మ దృష్టి వచ్చిందా లేదా ఈ దృష్టి వచ్చేసరికి ఏమైంది అంతటా నిన్నే దర్శించుకుంటావు అందులో ప్రతిబింబించినట్టు అట్లా దర్శించుకుని అందరిలోనూ నన్నే నవ్వే కదా అనేది నాకు అందంగా రెండో లేదు లేనప్పుడు వాడు ఏం చేశారు వాళ్ళేవాళ్ళు నేనేది అక్కడ ఉండే ఆడు తిట్టాడు అక్కడ చెప్పింబం లేదు న్యాయం ఏకది అంటే అని ఈ విధంగా శరీర ధర్మంగా ఆత్మలో ఉన్నప్పుడు కూడా వస్తాయి ఈ శరీరం ఉన్నవాళ్ళు అప్పుడు అక్కడ కూడా నిన్నే చూసుకుంటున్నావుగా రెండోది లేదుగా అప్పుడు బలహీన అట్లా నువ్వు ఆ విధంగా ఆత్మభావంలో సహజంగా ఉండి అందరిలోనూ నిన్ను దర్శించుకుని అప్పుడు దానిలో కూడా సహజం అవ్వాలి అప్పుడు రెండో బింబ ప్రతి బింబు న్యాయపోయినప్పుడు నువ్వేగా మిగిలింది నిన్ను నిర్దహాలు చేయటానికి బింబాన్ని చూపించా మొదట్లో తర్వాత బింబాన్ని నీకు ఉన్నటువంటి తేడాలు చూపించాం అప్పుడు బింబం నాది నాకంటే భిన్నం కాదు బిమ్మ బింబం నేను కాదు అనేది నీకు అర్థంలాగా అనుభవం అప్పుడు అనుభవం వచ్చినప్పుడు ఆత్మగా నువ్వు సహజమై ఉన్నప్పుడు ఆత్మగా పొందాల్సింది నువ్వు ఇప్పుడు ఆత్మగా పొందాల్సిన అనుభవం నువ్వు పొందావో మరి నేను ఎష్టిగా ఆత్మను కదా మరి సమిష్టిగా పరమాత్మ కదా ఇప్పుడు నేను సమిష్టిగా పరమాత్మకి వెళ్ళాలా అవ్వాలి అనేది నా లక్ష్యం అది కదా ఇప్పుడు పరమాత్మలో ప్రవేశించాలి అనేది నీలో బోసక్రమంగా అదే వస్తుంది ఇప్పుడు నువ్వు దానిలో అనుభవం పొందిన తర్వాత తిన్నదే అనుభవం పొందావు దాన్ని వదిలేదా జీహో చేపలేవు పొందడానికి రాలా అట్లాగే ఇది కూడా ఆత్మానుభవం నువ్వు ఎప్పుడైతే పొందేవో అక్కడ పొందదగింపుగా ఇప్పుడు పొందదగిందీ పరమాత్మ ఆత్మకు ఆధారమేదంటే పరమాత్మ నేను ఆ పరమాత్మలో చేరాలి సమిష్టిలోకి ఇప్పుడు ఏమవుతుంది సమిష్ఠానుభవం పొందుతావు ఇప్పుడు ఏమవుతుంది చూసావన్నా సమిష్ఠలో ప్రవేశించావు అంతకాయ నువ్వేగా ఉంది ఉన్నప్పుడు ఏమవుతుందో ఇప్పుడు అందరిలో నువ్వు సంస్కారాలు శరీర ధర్మంగా ఉంటాయిగా ఉన్నప్పుడు అందరిలో నువ్వు ఉన్నప్పుడు అవన్నీ నీకు వస్తాయి తెలిసిందా వచ్చినప్పుడప్పుడు మళ్ళీ బాధలు వస్తాయి ఎస్టిగా ఉన్నప్పుడే శరీర ధరగా సంస్కారత్వంగా బాధగా ఉండే కానీ సమిష్టికి వచ్చేసరికి మొత్తం సావర జగ మస్కారాలన్నీ నాలో నుండి నాకు బాధ కలిగిస్తున్నాయి నీ అంతకంటే చాలా ఘోరంగా ఉండే అదే నీలో అదుపులోకి వచ్చినప్పుడు వస్తుంది అప్పుడు దీని నుంచి విడుదల కావాలి పరమాత్మలో ప్రవేశిస్తే మరి అందరి బాధల్లో భారన్నావుగా మరి ఈ బాధలకు నివారణ ఏంటి దేన్ని పొందితే ఈ నివారణ అవద్ది అనేది మళ్ళీ నీలో ఒక స్టెప్ పెరుగుద్ది అప్పుడు నీకు పరమాత్మ నుంచి ఆత్మ నుంచి పరమాత్మ పరమాత్మ నుంచి బ్రహ్మం ఇప్పుడు పరమాత్మ అనే దాన్ని నీకు ఎట్లా చెబుతారు ఆత్మ చెప్తాం కదా పరమా పరమాత్మ పిండాండ పంచీకరణతో చెబుతాం అప్పుడు పిండాండ పంచీకరణ ద్వారా సర్వవ్యాపక స్థితిలో నువ్వు ఉండి ఇప్పుడు శరీర ధర్మాన్ని ఎట్లా విలక్షణంగా ఉండి విడుదలయ్యావో అప్పుడు ఉన్న బాధలన్నీ పరమాత్మలో ఉండి పిండాండ పరిచయకరణ ద్వారా ఆ ఇంద్రియాలకు అధిదేవతలు ఇవన్నీ నీకు చెబుతాం కదా పంచీకరణం ద్వారా ఇప్పుడు నువ్వు విలక్షణమైన పరమాత్మ స్వరూపుడువి ఇప్పుడు ఆత్మకు ఎట్లా విలక్షణమైన శరీర కోల్పోయావో అట్లా సమిష్టి నుంచి విడుదలవుతావు అప్పుడు నీకు బాధలుండవు ఇప్పుడు ఆత్మగా ఉన్నప్పుడు బాధలు ఉన్నాయా అట్లా పరమాత్మ సమిష్టిలో ఉండి ఆ పరమాత్మ పొందినప్పుడు సమిష్మ ఉండి లేదని అవుతావు అక్కడి నుంచి అది అనుభవం ఎప్పుడైతే వచ్చిందో ఈ పరమాత్మకి ఆధారమైంది బ్రహ్మము ఇప్పుడు బ్రహ్మలోకి వెళ్ళాలా గమ్యం అది కదా నా లక్ష్యం అది బ్రహ్మభావంలోకి వెళ్ళినప్పుడు బ్రహ్మాండ ఫలితీకరణ అంతా చెబుతారు ఆ బ్రహ్మాండ ఫలితీకరణ చెప్పి నాలుగు మాహాక్యాన్ని చెబుతారు నీకొక ఆ నాలుగు మహాక్యాల వాళ్ళ ద్వారా బ్రహ్మానుభవం నువ్వు పొందుతావు ఇప్పుడు బ్రహ్మానుభవం పొందినప్పుడు ఏమవుతున్నావు మరి బ్రహ్మాండం అంతటా వ్యాపించినవే ఉండవుగా పిండాలోనే వ్యాపించి ఇంకా బాధపడ్డావు బ్రహ్మాండంలోకి వెళ్ళావు అప్పుడు బ్రహ్మాండ పరిశీలన ద్వారా ఎట్లా వ్యాపించి ఉండవు ఎట్లా అందులో చేస్తున్నావు అప్పుడు నీకు అక్కడ కూడా ఉన్నాయి త్వరప ఉండగా అప్పుడు బ్రహ్మభావంలో నాలుగు మోక్షాల ద్వారా నీకు బ్రహ్మానుభవం కలిగించి ఆ అనుభవంలో నువ్వు దానివ నుంచి విముక్తి కావాలనేటువంటిది కలుగుద్ది అంటే అప్పుడు విశ్వపంచి విశ్వ ప్రసాలు చూసేదావు పంచీకరణ అప్పుడు అవి చెప్తారు ఇప్పుడు వ్యాపించి ఉండవని ఇచ్చి అప్పుడు పరబ్రహ్మగా నీకు చెబుతారు పరబ్రహ్మాన్ని ప్రవేశింపజేస్తారు నీకు ఆ పరబ్రహ్మగా ఉన్నప్పుడు వీటికన్నిటికీ పరంగా ఉంటావు ఆత్మగా ఉండే శరీరానికి పరంగా ఎట్లా ఉండవో అప్పుడు ఈశ్వరిక అంతీ ఏం జరిగినా అట్లా చూస్తూ ఉంటాం ప్రభాటలాగా ప్రేమ లేదా అని ఆత్మ నేర్కో ఆత్మ నేర్కుంటే అట్లా బ్రహ్మానుభవం కూడా బంధహేతులైంది ఇప్పుడు పరబ్రహ్మలోకి వెళ్ళినప్పుడు అట్లా చూస్తున్నావు పిల్లవాటిలాగా ఇప్పుడు ప్రశాంతంగా ఆనందంగా ఉంటున్నావు మళ్ళీ నువ్వు పాలేదుగా మళ్ళీ ఒక వచ్చినప్పుడు ఒక స్పందన వచ్చినప్పుడు మళ్ళీ దిగుతున్నావుగా మీరు వీసి వస్తాను సీరియల్ బాగా చూపిస్తున్నాడు సకల ఈశ్వరుణ్ణి అందులో చూస్తున్నా మరి కైదాసారి సహజ స్థితిలోకి వెళ్తే మరి ఇక్కడ ప్రబలప్పుడు మరి బ్రహ్మ విష్ణు మహేశ్వర కాక మరి ఆయన ఆ విషయం నుంచి బయటికి లాగాలని ఎన్ని పాదలు పడుతున్నారు అతను కదా ఈ పాపం పోయి పుణ్యం మళ్ళీ ధర్మాన్ని ప్రతిష్ఠించేది ఇది పరబ్రహ్మ తత్వం అది ఈశ్వరుడు అనేది ఆ ఈశ్వరుడు కూడా మరి ఈ చేత ప్రేరేపడి ఆదిశక్తులు ప్రేరేపిస్తున్నారు ఈ భక్త మరి ఆ సమాధి శిశు నుంచి వెయ్యి తీసుకొస్తారు ఎంత బాధపడుతున్నారు మరి వచ్చి ధర్మ ప్రతిష్ట చేసి మళ్ళీ ఎదురుతున్నాడా ఇది పరబ్రహ్మ తత్వం అంటే నీకు అది చూస్తే ఇప్పుడు నీకు తేలిక మరి నువ్వు ఇలా తిరుగుతున్నావుగా మరి నువ్వు పోయింది అక్కడ పోలేదుగా కనుక అక్కడ దాకా మామూలు బాధ ఉంటుంది ఇదంతా శరీరధర్మంగా సాధన చేసుకుని వస్తావు బ్రహ్మానుభవం వచ్చేదాకా బ్రహ్మానుభం వచ్చిన తర్వాత పరబ్రహ్మక అప్పుడు అశరీరంలో అవుతావుగా ఇప్పుడు శరీర ధర్మం ఉండదుగా సర్వ్యాపక స్థితిలో ఉంటావు కదా ఈ వీళ్ళందరూ పట్టుబడితేనే కదా ఆ స్థితిలో నుంచి తీసుకొచ్చి మన శరీరం ధరించింది కనుక ఇప్పుడు అశరీరంలో అవుతావు ఇప్పుడు నీకు శరీర ధర్మంగా ఉన్నప్పుడే సాధనలు అన్నీ మరి శరీరం లేదుగా సాధన చేయటానికి పనిముట్లుగా లేదుగా ఇప్పుడు అశరీరం అశరీరం అయినప్పుడు నీకు జననమనుల ప్రవాహం లేకుండా పోవాలన్నప్పుడు అప్పుడు నీకేం చెబుతారు ఇక్కడి నుంచి అచ్చుల బోధ ప్రారంభం అవుతుంది ఏ సాధన లేని బోధింది సాధనలు అందు రాకు అని అక్కడ బిగిలవు కందార్థం అంటే అక్కడ నీకు మూడు మంత్రాలు చెబుతాడు మూల్యే గుర్తు శరీరం ఉత్త బట్టని మూడు మంత్రాలు చెబుతారు నీకు ఇక్కడ ఎక్కడి నుంచి స్ఫూర్తితో అచల నువ్వు ఆ శరీర సృష్టి ఆ శరీర గురువు నువ్వు మేలుకొల్తే వచ్చి మేలుకొని నీకు స్ఫూర్తిని ఇస్తాడు ఈ విధంగా పరిణామం చెంది ఆ పర ముందు దీనిలోకి ముందు ఎక్కడ ప్రవేశపెడతారంటే ఇదంతా ఎక్కడి నుంచి వస్తుందంటే శూన్యం నుంచి వస్తుందని చెబుతారు ఆ శూన్యంలో ప్రవేశింపజేసి శూన్యానుభవం కలిగిన తర్వాత శూన్యతీర్థంలో ప్రవేశింపజేస్తారు ఆ శూన్యానుభవం శూన్యాతీర్థంలోకి వెళ్ళి అనుభవం పొందిన తర్వాత వీటి అన్నిటికీ నిర్ణయం నిర్దేశించేదంటే కాలం అందుకని కాలంలో ప్రవేశించి కాలుడికి అప్పచేపుతారు కాలపురుషుడికి అతన్ని వినయ విధేదంతో నువ్వు వినియోగించుకుంటే అక్కడ లేకపోతే నీవు అహంకారం వస్తే కాళ్ళుని లెక్క చేయవుగా అప్పుడు కాలుడు ధర్మాన్ని చెబుతూ ఉంటాడు మరి అక్కడికి అది అధిగమించాలంటే అది నువ్వు అక్కడ ఆచరణపూర్వకంగా ఉండాలిగా అహంకారం ఉంటే కాలుడుని అధిగమించలేవుగా అతడికి కాలుడు చెబుతాడు అహంకారంతో ఉన్నప్పుడు ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఎప్పుడ చేస్తే ఇప్పుడు అసలు ఇప్పుడు అహంతో ఉంటున్నావు చెబితే వాడు అహంతో ఉంటే చేస్తేనే ఒక తో కిందో లేదు వినయ విధేయంతో కాలాన్ని అనుభవం కాలాన్ని అధిగమించాలనేటువంటి సాధకడు ఉన్నప్పుడు అతన్ని సలహాతో ప్రేతిది అతను అడుగుచాడంలో అతన్ని వినియోగించుకుని కాలానుభవం పొంది కాలాతీతంలోకి వెళ్తాడు అప్పుడు కాలాతీతంలోకి వెళ్ళినప్పుడు కాలానికి కూడా కేంద్రం ఏదో ఉన్నది అనేది మళ్ళీ అప్పుడు బయలు అని ఆ బయరులోకి ప్రవేశంప చేసినప్పుడు బయలు చూస్తాడు చూసినప్పుడు చూసేది చూడబడేది రెండు ఉండగా అంటాడు గురువుని అటు దాన్ని పరమైన చూడమంటాడు అది చూపించేసరికి అక్కడ తాను లేకుండా పోతాడు అప్పుడు నీకు జనమాద ప్రవాహం లేకుండా పోయింది మరి నువ్వు లేవుగా ఎక్కడ తెచ్చుకుంటా నువ్వు లేవుగా బట్టలు అక్కడ తెలుసుకునే నీ తెలుగు లేకుండా పోవాలి గురువు స్ఫూర్తితో ఏదైనా గురువు నడిపించితేనే కదా నా స్ఫూర్తి నిష్నే కదా అప్పుడు నీ జర్ణమాన ప్రవాహం లేకుండా పోయినట్లు ఇది మరి ముందు మీరు శరీర ధర్మాన్ని అధిగమించి ఆత్మవాహంలో ఉండాలి మొత్తం ఇది చరిత్ర మన లక్ష్యం చేరాల్సింది ముందు ఆత్మానుభవం పొందండి ఆంధ్రప్రదేశ్ మేము దర్శించుకోండి ఆ అనుభవం పొంది దానిలో నుంచి పొందేది లేనప్పుడు పరమాత్మ నులోకి వెళ్ళండి అటు వర్షవారీగా ఇప్పుడు గురువుని ఎంబడిస్తున్నావమ్మా నీవు అనుభవం కలిగిన గురువు ఉన్నాడు బాధ మునిగిపోయకుండా ఎంతమ్మ మునిగే వడ్డేసే గురువు ఉంటాడు స్వామి మునిగిపోకుండా ముందే గురువుంటాడు ఇప్పుడు నా అతన్ని నువ్వు రమణించావు నిన్ను ఒడ్ని అయ్యాటంటే ఆయన చేత కాదుగా నిన్ను ఇద చేయమని చెబుతాడు ఆత్మానుభవం ఉంది అతనికి ఆ అనుభవంతో చెప్తాడు అనుభవాన్ని చేయమంటాడు చేస్తావు చేస్తూ వస్తే ఏమైంది మరి జనం ఒడ్డు పడాలిగా మునిగిపోయేస్తున్నావు కదా అప్పుడు ఆశతో వేడుకుంటావు ఏంటి నా పరిస్థితి అట్లా ఉంది అని నువ్వు సాధన చేసేటప్పుడు చిక్కుల్లో పడతావు కమ్మా అప్పుడు అడుగుతావు అడిగితే అతను ఒట్టినేసే తెలుగు లేదుగా అది అంతే అట్లా చేస్తాయిపోతున్నా అని చెబుతాడు చెదితే నాకు పిలిచేది నువ్వు అప్పుడు అంటనే నువ్వేం చేస్తావు ఈ గురువుని నన్ను ఉద్ధరించలేడని స్వానుభవంగా తెలిసిందా మరి గురువుని గుర్తించాలంటే తీవ్రముక్షడే గుర్తిస్తాడు ఆయన చెప్పినట్టు చేశాడు మరి మునిగిపోతున్నావు ఒడ్డేమని కేకడాస్తున్నాడు మా వస్తా వస్తా అని వాడు అంత చెప్తున్నాడు మరి ఊపిలేకకుండా వాళ్ళ తెగమకం అవుతున్నావు ఆ స్థితి నీకు వచ్చేసింది అప్పుడు గురువుని గుర్తించావు ఈ గురువు నన్ను మునియకపోతున్నాను నన్ను ఒడ్డు నేపేడు అనేది గుర్తించావు ఎవరు గుర్తిస్తారు తీవ్ర ముముషుడైన శిష్యుడే అప్పుడు గుర్తించి మళ్ళీ విచారణ చేసుకుంటావు విచారణ చేసుకుని ఈ ఇదంతా చెప్పుకుంటావు అప్పుడు నీ స్థితి అంతా అతను అర్థం సరే సాధన చేయమని చెప్తారు చేస్తావు చేసేసరికి ఒక చిక్కులో పడతావు కదా అప్పుడు వెంటనే స్ఫూర్తితో గురువుని వేడుకుంటావు వేడుకున్నప్పుడు ఏంటని అడుగుతారు అడిగినప్పుడు నువ్వు చెప్పాలి స్వానుభవంతో చేసిందంత చెప్పినప్పుడే నిశ్చితి అర్థం అవుతుందా అప్పుడు నిస్థితిలో మన దాని ట్రిబీ జ్ఞానాన్ని నీకు ప్రవేశపెట్టాలి ప్రవేశపెట్టి దాన్ని దాటిస్తాడు నీకు కూడా ప్రతిసారి వచ్చినప్పుడు ఎవరు నువ్వు గురువు దగ్గరికి వెళ్ళటం ఆయన వేడుకోవటం ఆయన స్ఫూర్తి ఇవ్వటం ఆ జ్ఞానంతో నువ్వు ముందుకు నడవటం అనేది జరుగుతుందిగా అప్పుడు నువ్వేమైపోతున్నావు నీకు అర్థమేమవుతుంది నా తెలుగు పనిచేయటం లేదు గురువు స్ఫూర్తి నడుస్తున్నాను అనేది నీకు స్వానుభవంగా తెలిసింది కదా అప్పుడు నువ్వేమవుతున్నావు గురువుకి సర్వార్పణ అయిపోయా గురువుని వెంబడించడం అంటే ఇది ఏ విధంగా వెంబడించిన తీవ్రమోక్షనాడు గురువుని గుర్తించి గురువు ఔనత్యాన్ని వెంబడిస్తూ తన యొక్క స్థితిని గుర్తించుకుంటూ గురువు యొక్క ఔనత్యాన్ని గుర్తించుకుంటూ దాన్ని ఆధారం చేసుకునే కదా నేను వచ్చేది నా తెలివి నా ఇవి పనిచేయడం లేదు కదా గురుసంతే కదా నాగో పనిచేసేది అనేది స్వానుభవంగా వెంబడించినప్పుడు స్వానుభవం వచ్చిందిగా అప్పుడు స్థానం లేకుండా పోవాలా గురువే కావాలా అప్పుడు గురు శిష్యుడు ఒక్కటాయో గుర్తు లేకుండా పోయి అనే వాక్యానికి ఇది మరి ఇది అంత తేలికైందా ఇప్పుడు చెప్పాను అనుకోండి దీన్ని మరి మీరు ఆచరించాలంటే మరి కష్టం కదా కష్టానికి అందుకనే చేప కొట్టుకున్నట్టు బయట పైపడాలని కొట్టుకోవాలి శరీర ధర్మం గురించి ధన మరణం లేకుండా చేసుకోవాలనేటువంటి తీవ్ర ముముక్ష ఉండా గురువుని వెంబడించగలుగుతాడు గురువు గమ్యం చేర్చగలుగుతాడు లేకపోతే మధ్యాహ్నం అన్నవాడు వెంబడించడు ఏంటి ఇప్పుడు మీకు కావాల్సింది వచ్చిందిగా తప్పింది దీంట్లో పెట్టినావుగా మా పని చేస్తుందో చూసుకో